శ్రీకృష్ణుడు కూడా అస్వశ్శబ్ద ప్రయోగం ఎప్పుడు చేసినా అది ఆత్మ అనే అర్థము కాబట్టి మయ బుద్ధినివే చేయా అంటే ఆ శ్రీకృష్ణుని ఎందు బుద్ధిని నిలబెట్టుము అనే ఒక అర్థము ఈశ్వరుని ఎందు బుద్ధిని నిలబెట్టుము ఇంకా బాగుంది అర్థము ఆత్మస్వరూపముందు బుద్ధిని నిలబెట్టుము అది శాస్త్రీయమైన ప్రణాళిక కాబట్టి మనకున్న బుద్ధిశక్తిని వినియోగించి అయిన ఆలస్యం ఎలాగో అయింది మనము శాస్త్రమును అధ్యయనము చేయగలము శాస్త్రమును శోధించుటలో ఆ బుద్ధి శక్తిని వినియోగించాలి న్యూరాన్స్ ఉంటాయి న్యూరాన్స్ ఉంటాయి న్యూరాన్స్ ఎలాగంటే న్యూరాన్స్ అంటే మస్తిష్కంలో ఉండే కణములకు న్యూరాన్స్ అని పేరు యూ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అన్నట్టు ఉంటాయి యూ యూజ్ ఇట్ అవ్ లూజ్ ఇట్ యూజ్ చేస్తే మిగులుతాయి యూజ్ చేయకుండా పెట్టుకుంటుంటే లూజ్ అయిపోతాయి అవుతాయి అంచేతనే పెద్ద వయసు వచ్చినప్పుడు చక్కగా సంస్కృతము ఒక క్లాసికల్ లాంగ్వేజ్ని స్టడీ చేయటము ఫిలాసఫీ వంటి మంచి సబ్జెక్ట్ని ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని చదవటము శంకర భాష్యము వాటిని శ్రవణం చేసి అధ్యయనము చేయటము ఈ పని కనుక చేయకపో ఈ పని చేసుకున్నట్లయితే బుద్ధి అదే బుద్ధికి పదును పెట్టేటువంటి పని బుద్ధిని ఆ చక్కగా వినియోగం చేస్తూ సందర్భంలో ఆ న్యూరాన్స్ స్ట్రక్చరు స్ట్రాంగ్గా ఉంటుంది దీనికి ఒక మెషర్ ఉంది మెషర్ అక్కడ ఒక పర్టికులర్ స్పాట్ ఆఫ్ ది బ్రెయిన్లో న్యూరాన్స్ యొక్క థిక్నెస్ని మెషర్ చేస్తారు ఆ థిక్నెస్ వన్ మిల్లీమీటర్ ఉంటుంది వన్ మిల్లీమీటర్ థిక్నెస్ అది బుద్ధికి కేంద్రం బ్రెయిన్లో అన్నిటికీ కేంద్రాలు ఉంటాయి చేతికి కేంద్రం కాలకు కేంద్రం చేతులకు కేంద్రం అలా ఉంటాయి బుద్ధికి కేంద్రము నిశ్చయాత్మకమైన బుద్ధికి కేంద్రము అంటే దాంతో మీరు మ్యాథమెటిక్స్ లాంటి స్టడీ చేస్తూ ఉంటారు అది దట్ ఈస్ ది సోర్స్ అక్కడ న్యూరాన్స్ వన్ మిల్లీమీటర్ థిక్నెస్లో ఉంటాయి వన్ మిల్లీమీటర్ అంటే చాలా పెద్ద థిక్నెస్ అది మీరు న్యూరాన్స్ని వాడకపోతే అది ఆ న్యూరాన్ లేయర్ థిక్ అది ఇంకా థిన్ అయిపోతుంది అది ఫర్దర్గా థిన్ అయిపోతే వీడికి ఎపిలిప్సీ పక్షవాతం అంటారు మన వాళ్ళు పక్షవాతం వచ్చిందండి అంటారు వెరీ కామన్ థింగ్ ఇట్ ఈస్ పక్షవాతము మంచం పట్టుట ఇలాంటివన్నీ వస్తాయి అలా కాకుండా మీరు సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ భగవద్గీత శంకర భాష్యము ఇటువంటి వాటిని అధ్యయనం చేస్తూ బుద్ధిని ఛాలెంజింగ్ పనులు మీరు చేస్తూ ఉన్నట్లయితే మోకాళ్ళు నిప్పులొచ్చి కదలకపోయినా బుద్ధికి అలాంటి సమస్య ఉన్నది మోకాళ్ళు పనిచేయకపోయినా బుద్ధి పనిచేస్తూ ఉంటుంది పైగా ఇంకా బాగా పనిచేస్తుంది ఇటు ఇట్ కెన్ బుద్ధి ఎలాంటిదంటే ది మోర్ యూ యూజ్ ఇట్ ది స్ట్రాంగర్ ఇట్ బికమ్స్ మోకాలు కాదు మోకాలు ఎక్కువ యూస్ చేస్తే అరిగిపోయినట్టు పనిచేయడం కాబట్టి బుద్ధికి ఒక విలక్షణమైనటువంటి శక్తి దాన్ని మీరు పైకి తీసుకొచ్చినట్లయితే ఆ న్యూరాన్స్ థిక్నెస్ వన్ మిల్లీమీటరు అది తగ్గదు అలాగే మెయింటైన్ అవుతుంది కొంచెం పెరిగినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అటువంటి వాడికి ఆల్సైమర్సు మొదలైనటువంటి వ్యాధులు రాకపోవడం మాట చిన్న చిన్న నెర్వస్ డిజార్డర్స్ కూడా రావు అటువంటి వాళ్ళు మంచం పట్టరు మంచం పట్టడం అనే సమస్య బ్రెయిన్ నుంచే వస్తుంది వాళ్ళు మంచం పట్టరు వాళ్ళు బ్రతికినంత కాలము తమ పని తాము ఆ బుద్ధిని చక్కగా ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని శోధించటంలో వినియోగించి జీవితాన్ని కృతార్థత చేసుకుని హ్యాపీగా జీవిస్తారు కాబట్టి మై బుద్ధి నివేశయ ఇలా చేసినట్లయితే నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ ఇంకా ఆ తర్వాత ఈ రెండు పనులు నువ్వు చేసేస్తే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఆ పైన అతహా ఊర్ధ్వం ఆఫ్టర్ దాట్ ఆ పైన అంటే అర్థం అదే ఆ అంటే తెలుగులో ఉంటాం అతహా ఊర్ధ్వం అంటే ఈ ఈ పైన ఇంకా సందేహం లేదు ఏమిటి మయ్యేవ నివసిష్యసి అంటే ఏమిటి మీరు హఠాత్గా ఇక్కడ ప్రాణాన్ని విడిచిపెట్టి విమానం ఇక్కడ వైకుంఠానికి వెళ్ళిపోతాడని అలా అనుకోద్దు మరి ఏం అనవసేషేసి అంటే శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పినట్టుగా పడవ నీటిలో ఉంటుంది మీరు పడవలో ఉండదు ఆ విధంగా మనం సంసారంలో తప్ప సంసారం మనలో ఉండదు ఈ ఇన్ ది వరల్డ్ డోంట్ బీ ఆఫ్ ది వరల్డ్ ఆ స్థితిని వీడికి చేరుకుంటాడు నా ఎందే నీవు నివసిస్తావు మరి మేము మేము హైదరాబాద్లో నివసిస్తాం కదా అంటే హైదరాబాద్లో నివసిస్తూనే ఉంటారు అని నా ఎందే నివసిస్తారు అలా లేదనుకోండి వైకుంఠానికి వెళ్ళినా వాడు సంసారంలోనే ఉంటాడు రేవర్స్ భాష్యం చూద్దాము మయి ఏవ విశ్వరూపే ఈశ్వరే శంకరులు ఆ మయి అనేదాన్ని దాన్ని మీరు ఇటు అటు బెసిగి ఎవ్వెవో అర్థాలు చెప్పడానికి అవకాశం లేని విధంగా మయి అంటే విశ్వరూపే విశ్వరూపుడైనే ఈశ్వరుని ఎందు మనస్సును నిలుపు ఇది విశ్వరూపోపాసన పరిచ్ఛన్నమైన ఉపాసన కాదు ఎందుకంటే ఈశ్వరునికి మీరు ఒక రూపాన్ని స్వీకరిస్తే సకల ఇతర రూపములను వాటికి ప్రక్కన పెట్టినట్టు అవుతుంది అయోధ్యకు వెళ్తే రాముడు కృష్ణుడు ఉంటాడు బృందావనానికి వెళ్తే కృష్ణుడు ఉంటాడు రాముడు ఉన్నాడు కాశీ వెళ్తే ఈ రెండూ ఉండడం శివుడు ఉంటాడు అలాగా ఒక రూపాన్ని స్వీకరిస్తే ఇంకొక రూపాన్ని మనం నిరాకరించాము అనే పరిస్థితి అది అంగీకారం కాదది అది సరికాదది తప్పది ఈశ్వరుని యొక్క విశ్వరూపంలో అన్ని రూపాలు ఇవిడే ఉంటాడు రాముడు రూపము దాంట్లోనే ఉంటుంది కృష్ణుడు రూపము సకల దేవతారూపములు ఆ రూపంలో అంతర్గతమై ఉంటాయి నాట్ ఓన్లీ దేవతారూపములు సకల జగత్తులో ఎన్ని రూపాలైతే ఉన్నాయో అన్ని రూపములు ఆ రూపములో అంతర్గతమై ఉంటాయి దాన్ని విశ్వరూపము అంటారు అంటే సర్వజగద్వ్యాపకమైన ఆ చైతన్యం రూపంగా సర్వ జగత్తులకు అధిష్టానమైన సత్త రూపంగా ఆ అటువంటి ఈశ్వరుని నీవు మనస్సును మీలుపు మనహా సంకల్ప వికల్పాత్మకం అని మనం అనుకున్నాము ఆ ధత్స్వా స్థాపయా అది ఆ మనస్సును ఈశ్వరుని ఎందు గట్టిగా నిలుపోవాలి షా గతి నివృత్తం అనే ధాతువు షా అనే ధాతువుకి స్థాపయా గట్టిగా నిలబెట్టు గట్టిగా నిలబెట్టాలి ఈశ్వరుని మీద ఓ అర నిమిషం ఉండి మళ్ళీ పరుగులు తీసి ఇట్లా దానికి బలాత్కారంగా నిలబెట్టి ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ కాదు యుక్తిగా చేయాలి మనస్సుతోటి యుక్తిగా చేయాలి మనస్సు ఎలా ఉంటుందంటే మనస్సు గురించే చెప్తున్నా ఇంకా మళ్ళీ ఏదో కొత్తగా చెప్తున్నట్టుగా మళ్ళీ మొదలంటే నన్ను తల్లి పిల్లవాడిగా అన్నం పెడుతూ ఉంటుంది మీరందరికీ ఇటువంటి అనుభవం బాల్యం యొక్క అనుభవం గుర్తుంటే ఉండొచ్చు కూడా అందరికైనా ఉండొచ్చు తల్లి చక్కటి మధురమైన ఆహారాన్ని తయారు చేసి దా వీడు నవల్లడేమో అని చక్కగా మెత్తగా పిసిగి చిన్న చిన్న గోడీల కింద తయారు చేసి వీడు నోట్లో పెడుతూ ఉంటాడు వీడు ఈ తల్లి ఆహారముకి ముఖం అటు అటేటు పారిపోతూ దేని నుంచి పారిపోతున్నాడు తల్లి పెట్టేటువంటి అమృతము వంటి ఆహారం నుండి దూరంగా పోతున్నాడు ఎక్కడికి పోతున్నాడు ఆ మట్టిలో ఏదో చక్రం ఏదో ఉంటే దాన్ని పట్టుకోవడానికి పోతున్నాడు ఏదో బండి చక్రమో లేకపోతే ఏదో సమ్ యూస్లెస్ ఐటెం ఆ మట్టిలో ఉంది దానికోసం పోతున్నాడు అప్పుడు తల్లి ఏం చేస్తుంది నాన్న నాన్న అని మళ్ళీ దెబ్బ పట్టుకులు మళ్ళీ అమృతం ఆహారాన్ని నోట్లో పెడుతున్నాడు మీ నోరు తెరవడానికి కూడా ఇష్టపడ్డాడు అయినా కూడా తల్లి ఏదో కష్టం మీద నోరు తెరిచి నోట్లో పెడుతుంది అది నవ్వులుకుంటూ మళ్ళీ ఆటైపోతాడు మనస్సు అలాంటి బాలయ్య చిత్త బాలకం యోగ వాసి ఉంటారు చిత్తము పిల్లవాడి వంటిది సో గీత అనే తల్లి అమృతము వంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తూ ఉంటే దాన్ని విదిలిపెట్టి మనం సంసారం వైపు ఉంటాం అయినా కూడా మళ్ళీ గీతా మాత తీసుకొచ్చి వీళ్ళ అమృతం దగ్గరికి తీసుకొస్తూ కాబట్టి మనకు అటువంటి అనుభవం ఉన్నది ఆ బాలుడు అలా ఎందుకు చేస్తున్నాడండి తల్లి ఇచ్చే అమృతాన్ని విదిలిపెట్టి అడ్డటోట్టు మట్టిలోకి ఎందుకు బారిపోతున్నాడు ఎందుకు పడిపోతున్నారంటే అజ్ఞాని గనుక అటువంటి అజ్ఞానం నుండి మనం బయటపడవలేము అది పాయింట్ మయి ఏవా అధ్యవసాయం కువతీం బుద్ధిం ఆధత్స్వ నివేశయా బుద్ధి బుద్ధి అంటే నిశ్చయాత్మిక అంటే ఇప్పుడు చూడండి మనస్సును నాయందు నిలుపుము అనేదానికి అర్థము మనస్సులో నిరంతరంగా పుట్టుకొస్తూ ఉండేటువంటి సంకల్ప వికల్పములను ఈశ్వరాభిముఖము చేయుము అని అర్థం మరి బుద్ధిని వేసేయాలంటే ఇంకా అంతకంటే గాఢమైనది కనుక ద సెన్స్ ఆఫ్ ఐ అని ఇప్పుడు అమ్మాయికి వివాహమైన దృష్టాంతం నేను చెప్పాను అక్కడ ఆమెలో వచ్చిన మార్పు బుద్ధి స్థాయిలో వచ్చింది ఏమని నేను వివాహితము అంతకుముందు బుద్ధి స్థాయిలో ఏముండేది నేను ఫలానావారి అమ్మాయిని అని ఇప్పుడు ఏమైనా ఆ బుద్ధి స్థాయిలో మార్పు వస్తుంది ఏమని ఆ ఫలానావారి అమ్మాయిని అన్నది వెనక్కిపోతుంది దట్ గెట్స్ రిప్లేస్ అది కావాలంటే మళ్ళీ నువ్వు చేయొచ్చు సందర్భాన్ని బట్టి బట్ మౌలికంగా అది రిప్లేస్ అయిపోయి నేను వీడి యొక్క భావ్యము అనేటువంటి భావన అంటే అక్కడ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును ఈశ్వరునితో సంయోగము చేయటం ఒక ఎత్తు అంతకంటే గాఢమైనటువంటి అధ్యవసాయ రూపము అంటే నిశ్చయ రూపమైనటువంటి బుద్ధి స్థాయిలో ఈశ్వరునికి సంబంధాన్ని పెట్టుతా అంటే ది సెన్స్ ఫైవ్ గెట్స్ కనెక్టెడ్ టు ఈశ్వర అదే నేను మీకు మనం చేశాను నేను భక్తుడను ఏమంటే మరి అంటే అదే తండ్రి భక్తుడను తల్లిని భక్తుడను సో కొడుకును సరే కొడుకు మంచిదే భక్తుడని అది దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చేతనే మనం ఏమనుకుంటామంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది పరివర్తనము అంటారు భక్తి పేరుతో బాహ్యమైన పరివర్తనం చేస్తే అది అప్ప బాహ్యమైన పరివర్తన మాత్రమే చేస్తే ఉపయోగం ఉండదు బాహ్యమైన పరివర్తనం అంటే ముందున్న క్రాఫింగ్ తీసేసి పిలక పెట్టుకుంటాడు తర్వాత కాషాయం కట్టుకుంటాడు లేకపోతే అయ్యప్ప నల్లటి చొక్కాను నల్లటి సాయి పూజా సామాగ్రి స్టోర్స్కి వెళ్ళి చక్కగా కొత్త రకం వస్త్రాలు కొనుకొచ్చి అది కట్టుకుంటాడు బాహ్యమైన పరివర్తన అంతకుముందు ముఖం మీద బొత్తు అది ఉండేది కాదు ఇప్పుడు చాలా గట్టిగా అడ్డం గాను నిలువుగాను ఏదో కొంత నిలువు కొంత అడ్డం కాను ఏదో రకరకాల బొట్లు పెడతాడు ఇవన్నీ చేస్తాడు బాహ్యమైన పరివర్తన చేస్తాడు అది బాహ్యమైన పరివర్తన ఆంతరమైన పరివర్తనకి దారి తీసేదైతే మంచిది శుభం ఒకవేళ ఆంతరమైన పరివర్తన దానివల్ల కలగట్లు కలగకపోతే తెలియజే వేస్ట్ దానివల్ల ఉపయోగం అవుతుంది పరివర్తనము అంటే ట్రాన్స్ఫర్మేషన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ మస్ట్ కమ్ ఇన్నర్ విన్ రావాలని దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఇన్ భక్తి అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఇస్ ది భక్తి అంతరంగ పరివర్తనము జనులు ఏం చేస్తారంటే అంటే ఈ శ్లోకం అలాంటిది ఇప్పుడు కడుపులో ఉన్న భావాలని ఇప్పుడే చెప్పేయాలి ఇవ్వండి తర్వాత చెప్పే ఛాన్స్ దొరకది అందుకోసం ఇలా పుట్టుకొస్తుంటే చెప్తూ ఉంటాయి ఏమనుకోకండి జనులు ఏం చేస్తారంటే డెకరేషన్ చేస్తారు ఎక్కడ చక్కగా ఎక్స్టీరియర్ని డెకరేట్ చేస్తూ ఉంటారు ఎక్స్టీరియర్ ఈ ఇల్లు రూమ్లో డెకరేట్ చేశారు సోఫా ఎక్కడ పెట్టు వాడు చెప్తాడు నువ్వు టీపాయ్ ఇక్కడ పెట్టావు వాడు వాడేది చెప్పింది మనమే పెట్టుకోవచ్చు కదా దానికి మళ్ళీ ఫీజు ఒకటి వాడికి ఇవ్వడం ఈ డెకరేటర్ సో ఇంటీరియర్ డెకరేషన్ ఇట్ ఈస్ నాట్ ఇంటీరియర్ డెకరేషన్ ఇట్ ఈజ్ ఎక్స్టీరియర్ డెకరేషన్ బాహ్యంలో ఉంటుంది ఇల్లు అది ఇంటీరియర్ ఎలా అయింది శరీరానికి డెకరేషన్ చేసుకుంటే అది కూడా ఇంటీరియర్ డెకరేషన్ కాదు అది కూడా ఎక్స్టీరియరే ఎందుకంటే దేహం కూడా బాహ్యము నుండి ఉంటుంది అనాత్మరూపంగా యథార్థమైన అలంకారము అంటే దీన్ని భర్తధారి శ్లోకం మీరు విరుగుంటారు కేయూరాది నభూషయంతి పురుషం అంటే ఏదో వాగ్భూషణం భూషణం అంటారు వాక్యే అలంకారము అంటారు సరే సంథింగ్ సిమ్లర్ టు దాట్ అంతరంగంలో అలంకారాన్ని తీసుకురావాలి పరివర్తనాన్ని తీసుకురావాలి ఇందుకే మీరున్న డ్రాయింగ్ రూమ్ మార్చి అక్కడ ఉండే సోఫా సెట్ అవతల పారేసి కొత్త సోఫా సెట్టు పెట్టి ఇలాగంటి సందర్భం లేని పనులు చేస్తే ఏ కూర్చోవడానికి సోఫా అయితేనే దాన్ని మార్చి కొత్తగా ఇలాంటి వాళ్ళవసరం అయితే కత్లు మార్చి ఎండపడకుండా ఉండడం ఏదో ఒక కర్తెలు ఒక పాత దుప్పటి ఒకటి పెడితే కూడా పని అయిపోతుంది ఇలాంటి పరివర్తన చేసినా చేయకపోయినా ఇట్ డజన్ మ్యాటర్ ఇట్ డజన్ మేక్ అన్ ఏ డిఫరెన్స్ అసలైన పరివర్తన అంతరంగం ముందు రావాల్సి ఉంటుంది అదే అయినంటారు బుద్ధిం ఆధస్వా నివేశయ నివసి నివేశనము అంటే నివేశనము అంటే నివాసము అర్థం నివేశనము మకాము అంటారు చూడండి మకామ్ అన్నది అది ఉర్దూ వర్డ్ అయ్యి సంథింగ్ సింగ్ మకాన్ రోటీకప్పుడు ఆవర్ మకాన్ని నివేశయ అంటే నీ బుద్ధి యొక్క నివాస స్థానము ఈశ్వరుడు అగుగాకా సంసారము కాకూడదు ఈశ్వరుడే కావాలి అటువంటి పరివర్తన తీసుకురావాలి చాలా ఇంపార్టెంట్ విషయం అలాంటి పరివర్తన వచ్చినట్లయితే మనిషి జీవితము చాలా సరళంగా సాగిపోతూ ఉంటుంది సంసారం అలా సంసారం అదేమీ ఆగిపోదు ఇది సంసారానికి అడ్డు కాదు సోషల్ లైఫ్కి అడ్డు కాదు ఫ్యామిలీ లైఫ్కి అడ్డు కాదు అడ్డై మోలు కొంతమంది భ్రమపడతారు రాంగ్ ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషను ఫ్యామిలీ లైఫ్కి విరోధం కాదు పైగా ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు ఏమన్నా ఈ మధ్యనే మారిపోయాడండి చాలా గొప్పవాడిగా తయారయ్యి వాళ్ళు సంతోషిస్తారు ముందు ప్రొటెస్ట్ చేస్తారు ఎప్పుడు కూడా వీటికి స్థితులు ఉంటాయి ముందు విరోధము ఏమన్నా మీరు ఇలాగ తయారయ్యారు ఏమిటని విరోధం చేస్తారు తర్వాత ఔదాసీన్యము పట్టి పట్టించుకున్నట్టు ఊరుకుంటారు ఆ తర్వాత సపోర్ట్ చేస్తారు త్రీ లెవెల్స్ ఉంటాయి మీరు విరోధం లెవెల్లోనే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నేను గీత క్లాస్ మానేశాననుకోండి వాళ్ళు పాపం బాధపడతారు ఏదో మాట వలస వీడు మానేసి నిజంగానే మానేసినట్టున్నాడు కాబట్టి ఫస్ట్ స్టేజ్ విరోధము సెకండ్ స్టేజ్ ఔదాసీన్యం థర్డ్ స్టేజ్ యాక్సెప్టెన్స్ కాబట్టి భక్తి యథార్థమైన భక్తి ఫ్యామిలీ లైఫ్కి విరోధి కాదు సోషల్ లైఫ్కి విరోధి కాదు సోషల్ లైఫ్ బికమ్స్ ప్యూరిఫైడ్ ఆ అనవసరమైన సోషల్ లైఫ్ని రిజెక్ట్ చేసి యోగ్యమైన సోషల్ లైఫ్కే సత్సంగం అనిపారు వీఆర్ ఆల్ మీటింగ్ హియర్ ఇది సోషల్ లైఫ్ వాట్ కైండ్ ఆఫ్ సోషల్ లైఫ్ యూ నీ ఇక్కడికి వచ్చే టూ అవర్స్ శివానంద ఆశ్రమంలో కూర్చొని హారత్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజన చేసి విషయాన్ని తీసుకుంటాం దాని ఇదా యూనో నీడ్ ఎనీ అదర్ సోషల్ లైఫ్ కాబట్టి సోషల్ లైఫ్ ఆగిపోదు సోషల్ లైఫ్కి విరోధం కాదు సోషల్ లైఫ్ శుద్ధమవుతుంది పరిశుద్ధమవుతుంది సో ఆ పరివర్తనని మనం మనస్సు పెట్టి జీవితంలో సంపాదించుకుంటే దానికి డిలే అంటూ ఏముండ అబ్బా చాలా ఆలస్యమైపోయిందంటారు దెర్ ఇస్ నో సచ్ థింగ్ యూ డూ ఇట్ టుడే దట్ ఈస్ ఇ దానికి ఎప్పుడు మనం చేస్తే అప్పుడే సరిపడుతుంది కాబట్టి అది తప్పనిసరిగా చేయవలేము శంకరుడు ఓకే అటువంటి అంతరంగ పరివర్తనాన్ని చేసామనుకోండి అంటే అంతరంగంలో ఉండే సంసార కనెక్టెడ్నెస్ సంసార బంధాన్ని తిరస్కరించి ఈశ్వరునితో అనుబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు నీకేమిటి లభిస్తుంది వాట్ ఈజ్ ఇట్ యు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ అంతావేమో విను చెప్తున్నా శ్రును అది రెండో భాగం నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ నివసిష్యసి అది ఋషిప్రయోగం నివసిష్యన్నది ఋషిప్రయోగం వసధాతుకి లో రుట్ నివత్స్యసి అని ఉంటుంది నివసిష్యసి రాదు ఇడాగమాలో అవి రావు నివత్స్యసి అని ఋషి ప్రయోగంలో నివసిష్యసి అని చేయొచ్చు అంచే అయితే శంకరులు దానికి అర్థం రాసేప్పుడు నివసిష్యసి దానికి అర్థం ఏం రాస్తారు నివత్స్య అని రాస్తారు భవిష్యత్తు భవిష్యత్ కాలం ఇలా చేసినట్లయితే ఆ పైన నీవు నివసించగలవు ఎక్కడ మదాత్మన మయి నివాసం కరిష్యసి ఎప్పుడైతే నీకు ఈ అంతరంగ పరివర్తనం వచ్చిందో నీవు నిశ్చయంగా సందేహం లేకుండగా నాయందే నా రూపముగా నిలిచి ఉండగలవు నివసించుట అంటే నిలిచి ఉండుగా ఎందుకంటే చూడండి ఈశ్వరుడు హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉంటాడు ఇది ఒక మౌలికమైన ఉపనిషత్ బోధ అత్యంత మౌలికమైన బోధ దీన్ని దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మానవుని హృదయంలో ఈశ్వర పరిభాష దీనికి భిన్నంగా ఫిక్స్ అయి ఉంటుంది ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు లేదా కలియుగ వైకుంఠ మన దగ్గర ఉన్నాడు లేదా బాలాజీ టెంపుల్ ఎందు గర్భగృహంలో ఉన్నాడు అని అటువంటి పరిభాష పెట్టుకుంటాడు ఇప్పుడు సర్వత్రా ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు అనేదో పాట కూడా కాబట్టి అంతటా ఉన్నాడు కానీ మనం ఎలా స్వీకరిస్తాము ఈశ్వరుడు ఫిక్స్ చేస్తాం ఒక ఫిక్సేషన్ ఉంటుంది అక్కడ ఉన్నాడు అంటే యాస్డో అక్కడే ఉన్నాడు అన్నట్టుగా ఫిక్సేషన్ ఉంటుంది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు యాస్డో అక్కడే ఉన్నాడు అనేటువంటి ఫిక్సేషన్ ఉంటుంది ఈ ఫిక్సేషను అది పెద్ద సమస్య దాన్ని అధిగమించాల్సి ఉంటుంది అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అక్కడ లేడని నేను అంటలేదు అక్కడ ఉన్న ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు సత్యం ఏమిటో ఇక్కడ ఉన్న ఈశ్వరుడే అక్కడ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ఒక ఫిజిక్స్ లా ఉంది ఫిజిక్స్ ఫిజిక్స్ మాట చెప్తున్నాను నేను థియరిటికల్ ఫిజిక్స్ ద లా ఏమిటంటే వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ జార్జి సుదర్శన్ అని ఒక గొప్ప ఫిజిష ఫిజిసిస్ట్ ఆయన చెప్పాడు నాకు ఈ లా నాకు ఆశ్చర్య వేసింది సో బయట ఏది ఉందో అది లోపల ఉన్నది లోపల ఏది ఉందో అది బయట ఉన్నది మీకు లోపల ఈశ్వరులు లేదే బయట ఉండడు ఈశ్వరుడు బయట ఉన్న ఈశ్వరుడే లోపల ఉంటాడు లోపల ఉన్న ఈశ్వరుడే బయట ఉంటాడు ఇది ముందు గమనించాలి కాబట్టి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభంలో ఈశ్వరుడు బయట ఉంటాడు ఆరంభమే అది ఫస్ట్ స్టేజ్ మటుకే ప్రిలిమినరీ స్టేజ్ అంతిమంగా అదే ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు ఎలాగంటే వడ్ల గింజలో బియ్యపు గింజ అక్కడే ఈశ్వరుడు ఉంటాడు అక్కడే జీవుడు ఉంటాడు అక్కడే ఈశ్వరుడు అక్కడే జీవుడు మీరు ఆ పరిచ్ఛేదాన్ని అంటే లిమిటేషన్ పెడితే జీవుడై కూర్చుని జీవుడై కూర్చుని జీవులా భాషిస్తుంది ఆ చైతన్యం ఆ లిమిటేషన్ తీసేస్తే ఆ చైతన్యమే ఈశ్వరుడు అంచేతనే ఉపనిషత్తుల ఋషి ఉపనిషదృషి ఆ కఠోపనిషత్తు ముండకోపనిషత్తు రెండింటి కూడా ఒక విలక్షణమైన మంత్రం ఉంటుంది మీరు వెళ్ళదే ద్వాసుపర్ణ సయుజ సఖాయ ఇట్స్ ఎ మార్గలస్ మెటఫర్ ఎలగరి అంట రెండు పక్షులు ఒకే చెట్టు రెండు పక్షులు ఏమిటా చెట్టు ఇదే చెట్టు ఇదే చెట్టు ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఏమిటా రెండు పక్షులను అవి పేర్లు పెట్టడం ఒక పక్షి ఎప్పుడూ తింటూ ఉంటుడు ఇంకో పక్షి తినకుండా చూస్తూ ఉంటుంది అనశ్నన్నన్య అభిచాకశీతి ఇంకో పక్షి తిందది ఏది నోట్లో వేసుకోరు అలా చూస్తూ ఉంది ఇంకో పక్షి అలా తింటూ ఉంది ఎలగది అంటే రూపకము రూపకము అద్భుతమైన రూపకము ఇప్పుడు చెప్పండి ఈ రెండు పక్షులు ఏమిటై ఉంటాయి ఇదే చెప్పు ఆ రెండు పక్షులు ఏమిటై ఉంటాయి ఎప్పుడు తింటూ ఉండే పక్షి జీవపక్షి తినకుండా సాక్షిగా ఉండి చూస్తూ ఉండే పక్షి ప్రకాశిస్తూ చూస్తూ ఉండే పక్షి ఈశ్వర పక్షి అది స్పష్టమైపోతుంది కదా తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఆ పిప్పలం అంటే పండు తింటూ ఉంటుంది అత్తి అనశ్నన్న అభిచాక శి దీన్ని స్వామి వివేకానంద ఈ మెటఫర్ని చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేశాడు ఆయన ఎక్కడ వస్తుందరో ఇంకెవాళ్ళు అలా చేయలే అలాంటి వ్యాఖ్యానం అది ఆయనకి యునీక్ కామెంటరీ ఆయన ఏమన్నాడంటే ఈ పక్షి ఈ జీవపక్షి ఉంటుంది సరే ఇది ఎప్పుడూ కిందకి చూస్తూ ఉంటుంది ఈశ్వర పక్షి పైన ఉంటాడు సాక్షి కదా మరి సాక్షి అలా చూస్తూ ఉంటాడు అంటే ఊర్ధ్వస్థానంలో ఫిజికల్గానే అలా అభిప్రాయం కాదు ఇన్వాల్వ్ అయిపోవడమును సాక్షిగా ఉండడానికి తేడా బాల్కనీలో ఉంటాడు ఒకడు రోడ్డు మీద ప్రొసెషన్కి వెళ్తూ ఉంటుంది ఈ జీవపక్షి ఏం చేస్తుందంటే ప్రొసేషన్లో జాయిన్ అవుతుంది ఈశ్వర పక్షి బాల్కనీలో ఉండి చూస్తూ ఉంటుంది అలాగనమాట ఊర్ధ్వస్థానంలో ఉండి చూస్తూ ఉంటాడు పైకొమ్మ మీద ఉండి చూస్తూ ఉంటాడు ఈ ఈ సా ఈశ్వర పక్షి ఈ జీవపక్షి ఎప్పుడూ కిందకి చూస్తూ ఉంటాడు ఎందుకంటే పళ్ళు కావాలి దానికి పిప్పళం సో కిందకే చూస్తూ ఉంటుంది అధోదృష్టి శ్రీరామకృష్ణుల వారు అనేవారు ఊర్ధ్వద దృష్టి ఉండాలండి అధోదృష్టి ఉండకూడదు అనేవారు అనుకోవాలి ఆ మాట వింటేనే వీళ్ళు జల ధరిస్తుంది అధోదృష్టి ఎప్పుడూ తిండి మీద దృష్టి కాదయ్యా కొంచెం ఊర్ధ్వద దృష్టి కలిగి ఉండవాలంటారాయన సరే సో అప్పుడు ఈ జీవపక్షి ఎప్పుడూ కిందకు చూసే దృష్టి ఉన్న ఈ పక్షి ఈ శ్లోకం వింటుంది మయ్యే వమన ఆధత్స్వ మయ బుద్ధిని వేసే పైకి చూడడం ప్రారంభిస్తుంది ఊర్ధ్వద దృష్టిని అలవరుచుకుంటుంది పైకి చూడటం ప్రారంభిస్తుంది పైకి చూడడం ప్రారంభించినప్పుడు దీనికి ఒక పక్షి కనపడుతుంది పైన అప్పుడు ఇది అనుకుంటుంది కిందకి చూస్తూ ఉన్నాను నేను ఇంత అందమైన పక్షి నాకు ఎప్పుడూ కనపడలేదు ఇక్కడే ఉంది పక్షి ఈ చెట్టు మీదే ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది పక్షి అని అనుకుని ఆ పక్షి దగ్గరికి వెళుతుంది తనకేసి చూసుకుంటుంది ఏమీ ఆకర్షణ అనిపించదు ఆ పక్షి చూస్తే అది మెరిసిపోతూ ఉంటుంది ఆ మెరుపుకి ఆకర్షణ కలిగి ఆకృష్టమై పైకి వెళ్తుంది పైకి ఆ పక్షి దగ్గరికి వెళ్తుంది దాని దగ్గరికి వెళ్ళిపోలది దీనికి ఒక ప్రకాశము ఆనందము అనుభవానికి వస్తూ ఉంటాయి అప్పుడు ఇంకా బాగా దగ్గరికి వెళ్తే సడన్లీ ఇట్ రియలైజెస్ దాట్ ఇట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ బల్డ్ తాను ఆ పక్షి కంటే భిన్నంగా లేను అని తెలుసుకుని ఆ పక్షిలో విలీనం అని వర్ణిస్తాడు అదే ఇక్కడ నివసిష్యసి మయ్యేవా దాన్నే శంకరులు అంటారు మదాత్మన మయి నివాసం కరిష్యసి మీ ఆత్మ నేనే మదాత్మన నీ ఆత్మ నేనే వీడేమనుకుంటాడు నా ఆత్మ అహంకారం అనుకుంటాడు పరిచ్ఛన్నమైన ఈగో ఉంది అది ఆత్మ అది ఆత్మ కాతది అది నేడ షాడో ఇట్ ఈజ్ నాట్ ది రియల్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది షాడో సెల్ఫ్ నువ్వు షా షాడో సెల్ఫ్ని యథార్థమైన సెల్ఫ్ అని కూడి కూర్చున్న కాలము కానీ వాస్తవంలో నీ రియల్ సెల్ఫ్ నేనే ఆ సత్యాన్ని తెలుసుకుని నా ఎందే నీవు నిలిచి ఉంటావు ఈ జీవితంలో ఈ జీవిత కాలము నా ఎందే నిలిచి ఉంటావు మరి మరణించిన తర్వాత ఏమవుతుంది ఇంకా ఇదేమీ లేదు అత శరీర సరి జీవించి ఉన్నప్పుడే దేహము బ్రతికి ఉన్నప్పుడే వీడు ఈశ్వరుని ఎందు నిలిచి ఉంటే దేహం పడిపోయిన తర్వాత ఈశ్వరుడు ఎందు నిలిచి ఉండును అని వేరుగా చెప్పాలండి చెప్పక మార్కెట్లో ఉన్నప్పుడే ఈశ్వరుణ్ణి ధ్యానం చేసేవాడు దేవాలయంలో ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తాడని వేరుగా చెప్పనేలా కైముత్య న్యాయం కిముత చెప్పిదేమో మరి నా అత్ర కర్తవ్య ఈ విషయంలో నీవు సంశయమును చేయవలదు ఎందుకంటే నీకు సంసారము నుండి ఏ క్షణమునందు పూర్తి సంబంధ త్యాగం అయిపోతుందో టోటల్ డిస్సోసియేషన్స్ ఆన్ ది వరల్డ్ సంబంధ త్యాగం అయిపోతుందో అదే క్షణంలో సో సంసారము నుండి సంబంధ త్యాగము బాడీ మైండ్ నుంచి సంబంధ త్యాగము దేహము అనాత్మ మనస్సు అనాత్మ అనే నిశ్చయం ఎప్పుడైతే కలిగిపోతుందో అప్పుడు బాడీ మైండ్ దే విల్ బీ ఇన్ దేర్ ప్లేస్ అవి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు ఒక కారు ఉంటుంది దాంట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇది నా కారు నా కారు నా కారు అనుకుంటూ డ్రైవ్ చేస్తారు పరిగెడుతుంది పెట్రోల్ ఉన్నంత పరిగెడుతుంది నా కార్ అంటే ఏముందండి నథింగ్ లైక్ దాట్ కారు ఉంది తప్ప భగవంతుడు కారు సృష్టించాడు తప్ప మరి భగవంతుడు కాకపోతే ఫోర్త్ కంపెనీ వాళ్ళు లేదా మారుతీ కంపెనీ వాళ్ళు వాళ్ళు కార్లను సృష్టిస్తారు తప్ప మిస్టర్ సుబ్బారావు కార్లు ఏమీ సృష్టించరు అంటే కస్టమ్మేడ్ రూల్స్ రాయిసెస్ ఉన్నాయి అక్కడ కూడా ఇదే నివ్ వర్తిస్తుంది వాళ్ళు కారుని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు నా కారు మ్యానుఫ్యాక్చర్ చేయరు వీడు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాడు నా కారు ఏమంటే నా కారు అయితే ఒక రకంగా దొల్లి కారు అయితే మరో రకంగా దొల్లుతుందా అలా దొరలడు అది మామూలుగా దొర్లీ పద్ధతిలో దొర్లుతుంది అలాగే నా దేహము నా మనస్సు నేను నేను మనస్సు అని మీరు తాదాప్యం పెట్టుకుంటే అది ఓ ఫంక్షన్ చేసి తాదాప్యాన్ని విడిచిపెడితే మరో రకంగా ఫంక్షన్ చేస్తుందని మీరేమనుకోద్దు హ్యాపీగా పోతుంది వాడు నిజానికి మీకు రహస్యం చెప్తా దేహానికి అనారోగ్య కారణం ఏమిటో తెలిసినా ఈ దేహం క్షేమంగా ఉంటుందో ఉండదో అనే మనం వరియే దాని రోగానికి మూలము మీరు దేహం యొక్క ఆరోగ్యాన్ని నుంచి వరి అవ్వడం మానేసి దేహం దేహం యొక్క దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ది వే టు ఇట్ ఈజ్ మీరు దేహాభిమానాన్ని విడిచిపెట్టి చూడండి దేహాభిమానాన్ని త్యాగం చేసి చూడండి ట్రై చేయండి దేహాభిమానాన్ని విడిచిపెట్టే ఈ దేహము నేను ఈ దేహము నాది అనే మమకార అహంకారాన్ని విడిచిపెడితే దేహము చిలకలా ఉంటుంది చిలకలా ఉంటుందని విన్నారు ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ది అంటే సహాయిగా ఉంటుందని అర్థం ది ది అప్సెషన్ విత్ ది వెల్ఫేర్ ఆఫ్ ది బాడీ బాడీ వెల్ఫేర్ కావాలి వీడికి దాంతో అప్సెస్ అయ్యి ఉంటాడు దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇల్నెస్ ఆఫ్ ది బాడీ కాబట్టి కనుక సో ఈ ఎప్పుడైతే ఈ దేహము మనస్సు అనే సంఘాతము ఎడలా అది అనాత్మ అని దర్శించి దాని దాని దాని నిద్రపెట్టేస్తారో అంటే అర్థం ఏంటి మీరు ఆ చైతన్యము యొక్క స్థాయిలో నిలిచి ఉంటారు యు లివ్ బియాండ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ అలా ఎప్పుడైతే మీరు జీవిస్తారో అప్పుడే మీరు ఈశ్వరునిలో విలీనమైపోయి ఉన్నారు ఇక దేహ త్యాగము తరువాత దేహము పడిపోయిన తర్వాత ఈశ్వరుని ఎందే ఉంటారని సంధీయమేలా సేహము లేదు నశయ భగవత్ప్రాప్తి నిత్య సిద్ధము భగవంతుడికి ఈశ్వరునికి ఉండే సంబంధము అది నిత్య సిద్ధము అవినాభావ సంబంధము ఆ సంబంధం కొత్తగా మీరు పెట్టుకోనక్కర్లా కేవలము సంసారం ఆసక్తి చేత మాత్రమే భగవంతుడితో సంబంధం తెగిపోయినట్టుగాను సంసారం బరువైపోయినట్టుగాను మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు సంసార సంబంధాన్ని అజ్ఞాన కల్పితమైన సంసార సంబంధాన్ని విడిచిపెట్టేస్తారో అదే క్షణంలో నిత్యసిద్ధమై ఉన్న భగవత్ సంబంధము అనుభవానికి వచ్చేస్తుంది అనే మదాత్మనా నివసిష్యసి సంధీయము ఇప్పుడు తపస్సు చేస్తే దేవుడు కనపడ్డాడు అన్నది ఇదే ఇలాగనే అర్థం చేసుకోవాలి మీరు తపస్సు ఆ కథలన్నిటికీ కూడా ఇదే తాత్పర్యం విషయాన్ ధ్యాయత్చిత్తం విషయూ విషజ్యతే మామను స్మరత్చిత్తం మయ్యేవ ప్రదిలీయతే అని భాగవతంలో ఏకాదశి స్కంధంలో ఉంటాడు మీరు ఇంద్రియ భోగములను మీరు సంకల్పించి వాటి గురించి ధ్యానిస్తూ ఉంటే మనస్సు వాటియందు లగ్నమై విక్షిప్తమైపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఇంద్రియ విష భోగములను గురించి స్మరించకూడదు ఇప్పుడు పొద్దున్న ఎన్నింటికి ఇవాళ లంచ్ ఏమిటి అనే అలాంటి స్మరణ తప్పది లంచ్ ఏదో పెడతారు వాళ్ళు వడ్డిందేదో పెడతారు ఏదో ఉంటుంది కాదు ఏ కూర ఉంటుంది ఏ కూర ఉంటుందండి ఏ కూర ఉంటుంది హైదరాబాద్లో ఏ కూర ఉంటుంది వంకాయ కూర ఉంటుంది లేకపోతే బీరకాయ ఉంటుంది లేకపోతే బెండకాయ ఉంటుంది ఇంకే కూర ఉంటుంది ఏదో కూర ఉంటుంది కానీ లంచి గురించి ఆలోచన ఆ లంచ్ టైంలో కూడా చేయనక్కండి అప్పుడు ఏదో వడ్డిస్తారు నోట్లో పడేసుకుంటే అయితే ఎనిమిది గంటలకే ఇవాళ కూర ఏం చేస్తావు అని అలాంటి చర్చ ప్రారంభిస్తే అది విషయములను స్మరించుతారు ఎప్పుడు విషయాలనే స్మరిస్తూ కూర్చున్నారనుకోండి మనస్సు విషయములందే విషజ్జతే దాని ఎందే లగ్నం అయిపోతుంది అలాగే స్మరించుకుంటూ ఏదో బుక్ చేయటం దాన్ని అలా స్మరిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి పూర్వం అయితే టీవీ బుక్ చేయడం ఈఈసీ ఏదో టీవీ ఉంది ఈసీ ఈసీ ఉందా ఆ ఈసీ వాళ్ళ టీవీయే టీవీ అప్పట్లో ఆ ఈసీ వాళ్ళు బుక్ చేయాలి వాళ్ళు చూడండి బుక్ చేయాలి టీవీకి బుక్ చేయడం ఏంటండి ఏమైనా అర్థం ఉందో బుక్ చేయాలి వెయ్యి రూపాయలు కట్టి బుక్ చేయాలి బుక్ చేస్తే వాడు ఒక ఉత్తరం పంపిస్తారు వచ్చి టీవీ పట్టుకెళ్ళబోయాలి ఈ బుక్ చేసి అలా ధ్యానం చేస్తూ ఉండడం మనకి టీవీ మన వంతె ప్రస్తున్నాం మనం అంతే ప్రస్తున్నాం చేతక్కన బండ్లు ఉండే దానికి బుక్ చేసి అలా ధ్యానం చేస్తూ ఉండడం దాన్ని కెల్మినేటర్ రెఫ్రిజిరేటర్కి బుక్ చేసి అలా ధ్యానం చేస్తూ బుక్ చేయడం ధ్యానం చేయడం గ్యాస్ సిలిండర్కి బుక్ చేయడం ధ్యానం చేయడం వీడు బతికంతా ఇదే ధ్యానం సంవత్సరం ఏదో ఒకటి కారు బుక్ చేయడం మారుటీ కారు బుక్ చేయడం ధ్యానం చేస్తూ ఉండడం అలాగా ఇంద్రియ భోగములను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ కూర్చుంటాడో మనస్సు వాటి ఎండే లగ్నమైపోతుంది అలా దానికి భిన్నంగా నన్ను అనుస్మరత అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశమను స్మరత శాస్త్రాన్ని శ్రవణం చేసి ఆ గీతోపదేశాన్ని అకలింపు చేసుకుని అలా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సు ఏమవుతుందో తెలిసినా మయ్యేవ ప్రవిలీయతే నా విలీనమైపోతుంది నా సంశయ మంచి మంచి శ్లోకాన్ని ఒకదాన్ని ఫినిష్ చేశాం అథ చి సమాధాం నశక్నోషి మయ స్థిరం అభ్యాసయోగే నతో మామిాప్తుందనంజయనంజయ అని సంబోధన ధనమును జయించి వాడ ధనమంటే ఏమిటనుకుంటున్నారు వినపెట్లోనో లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లోనో ఉన్నది ధనము కాదు ఎందుకంటే వీడు పోయినప్పుడు వినప్పట్లో డబ్బు వీటితో పాటు వస్తుందా బొమ్మ దాకా కూడా రాదు బ్యాంకులో ఉన్న డబ్బు వీడు బతుకున్నప్పుడే దానికి దాని గురించి విదమిత్తంగా చెప్పడం కష్టం అలాంటిది వీడి పోయినప్పుడు వీడి వెంట వస్తుందా రాదు కాబట్టి నా వెంట రాదు నాది నేను కరాఖండిగా చెప్పడానికి అవకాశం లేదు అది నాది ఎలా అవుతుంది కాబట్టి అది ధనము బ్యాంకులో ఉన్నది వినప్పటిలో ఉన్నది ధనము కానే కాదు పోనీ పత్ని పతి పుత్ర ఇది ఇది ధనము పరివార్ అది ధనము అంటే అది ధనము కాదు ఎందుకంటే పత్ని గుమ్మం దాకా వస్తుంది కొడుకు శ్మశానం దాకా వస్తాయి పత్తిని గుమ్మం దాకా వచ్చి వెనక్కి తిరుగుతుంది లోపలికి వెళ్తుంది తరపేషన్ ఏదో దుఃఖం ఉన్నా తలుపేసుకుని రెండు మెతుకులు కాఫీ తాగి రెండు మెతుకులు ఉండితే మళ్ళీ పోయినానికి యాత్ర నడవాలి కదా వీడు పోయాడు కదా అని పోయిన వాడితో అందరూ పోతారా అని సావితో ఒకటి ఉంది పోయిన వాడితో ఒకటి పోతారోళ్ళు అందరూ కూడా పోరు కదా మరి ఈ కొడుకు శ్షారం లేక వెళ్ళి వీడు బైక్ చెప్పేసి వాపసు వస్తాడు రెండు రోజులు అందరూ స్వర్గానికి లేకు పోతారని వీడు వాపసు వస్తాడు వీడితో వచ్చేది ఏమిటంటే సా ధర్మము ధర్మం ఒక్కటే వీడి వెంట వచ్చేది అదిగో ఆ సాధనయే ధనము సాధనయే ధనము అదే ధనం అంటే మిగతావేమీ ధనం కాదు భ్రమ అంతే కాబట్టి ఎవడో ఓ ఫిలాసఫర్ ఉన్నాడు డెత్ డజంట్ ఆస్క్ యూ వాట్ డూ యూ హ్యావ్ డెత్ విల్ సల్ ఆస్క్ యూ వాట్ ఆర్ యూ అయితే అయిపోలేదు కొటేషన్ ఇంకా అన్నాడు లైఫ్ డజంట్ ఆస్క్ యూ వాట్ డు యూ హ్యావ్ లైఫ్ సత్యన్లీ ఆస్క్స్ యూ వాట్ ఆర్ యూ అని ఫిలాసఫర్ ఒకడు అన్నాడు ఎవడో ఒక జన్ ఫిలాసఫర్ అన్నాడు అలాగే కాబట్టి సాధనమనే ధనమును జయించినవాడు అర్జునుడు అదే అర్జునుడు అంటే బాగా డబ్బు మూటగట్టేయడమే కాదు ధనం చేయా ధనం చేయా అంటున్నాడు డబ్బు మూటగట్టిన అర్జునుడా అని సంబోధిస్తున్నాడని అలా అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ దాట్ హే ధనంజయ ఇప్పుడు ఏమన్నా మీరు ఉపన్యాసం బాగానే చెప్పారు ఈ చిత్తమనేది ఉన్నది చాలా చంచలమైనది చిత్తమును మీరు సమాధానము ఏకాగ్రము చేయమంటారు చిత్తమును ఏకాగ్రము చేయమంటే చిత్తం వెళ్ళాలంటే స్వామి వివేకానంద వర్ణించాడో చోట ఒక శ్లోకంతో కపిశ్చ కాపిశాయన మదమత్త కోతి అది కళ్ళు త్రాగినది అసలే కోతి పైన కళ్ళు త్రాగినది తేలుకుట్టినది వృష్టిక దష్ట అని ఆ కోతిని తేలు కుట్టింది తేలి మాపోతే తేలు ఉంటాడు భూతావేశం చేసి అంటే దెయ్యం పట్టింది ఆ కోతికి ఆ కోతి ఎలా ఉంటుందో మనస్సు ఎలా ఉంటుందో అన్నాడు స్వామి వివేకానంద వర్ణం ఎలా ఉంటుందో వెరీ అమేజింగ్ లిటరేచర్ ఆ కోతి అటువంటి మనస్సును కోటి వంటి మనస్సును ఏకాగ్రం చేయి ఈశ్వరుని ఎందు నిలుపు మనస్సుతో పాటుగా వెనక్కాలు ఉండే బుద్ధి సంస్కారాన్ని కూడా ఈశ్వరుడి మీద పెట్టేశాయి అని ఉపన్యాసం అయితే చెప్పాం కానీ అది కష్టము దానికి ఏదైనా మీరు ఉపాయం కూడా చెప్తే బాగుంటుంది అథ అథ అంటే ఆల్టర్నేట్లో అథతారు అథ అథ అంటే అథవా అనే అర్థంలో ఆరంభార్థం కాదు అథ నేను చెప్పిన దానికి భిన్నంగా చిత్తం సమాధాతం నశక్నోషి మయీ స్థిరాం చిత్తం సమాధాతం నశక్నోషి నా ఎందు చిత్తమును చిత్తము అంటే బుద్ధి కలిపే స్థిరముగా నిలబెట్టుట నీ వల్ల అవటలేదు నా వల్ల కావట్లేదు బాబు చిత్తం దేవుడి మీద నిలబెట్టలేదు అంటావేమో అప్పుడు ఏం చేయాలో తెలిసినా హే ధనం చే మరి అదే సాధన సాధనయే ధనము అభ్యాసయోగేన తతహ తతడు అభ్యాసయోగేన అభ్యాసయోగంతో మాం ఆప్తు ఇచ్చా యు ఎయిమ్ టు గెయిన్ మీ ఇచ్చ అంటే కోరుము అంటే యు ఎయిమ్ యు ఎయిమ్ టు గెయిన్ మీ ఆప్తు అభ్యాసయోగము అభ్యాసము వేరు అభ్యాసయోగము వేరు మీరు రోజు బస్కీలు దండాలు అవి చేస్తూ ఉంటారు లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తారు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కూడా ఏదో సినిమా ఏదో ఇంగ్లీష్ పాటతో పెట్టుకుని ఆ పాటకు తగ్గట్టుగా ఊ చేస్తారు దేహం ఆరోగ్యంగా ఉంటుంది దాన్ని అభ్యాసము అంటారు అభ్యాస యోగం మాత్రం కాదు మీరు సూర్య చేస్తే అది అభ్యాస యోగం ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటుగా ఈశ్వరారాధన కూడా దాంట్లో కలిసి ఉంది యోగం చేయాల్సి ఉంటుంది అభ్యాసము వేరు అభ్యాస యోగము వేరు ఈ వివరములన్నీ సశేషము తరువాతి సంచికలో చర్చించబడదు ఓం పూర్ణముదూర్ణముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్చ పూర్ణమాయర్ణమ